ఈ రూపమై ఉన్నాడు ఈతడే పరబ్రహ్మము శ్రీరమాదేవితోడ శ్రీవెంకటేశుడు వొదలి మాయాదేవి పట్టిన సముద్రము అదే పంచభూతాలుండే అశ్వద్ధము ఉదికొన్న బ్రహ్మాండాల గుడ్లపెట్టే హంస సదరపు బ్రహ్మలకు జలజమూలకందము అనంతవేదాలుండేటి అక్షయ వటపత్రము ఘనదేవతలకు శ్రీకర యజ్ఞము కనలు దానవ దానవమత్త గజజ సంహారసింహము మనసి సంసారభారము దాల్చే వృషభము సతతము జీవులకు చైతన్యసూత్రము అతిశయభక్తుల జ్ఞానామృతము వ్రతమై శ్రీవెంకటాద్రివరముల చింతామణి ప్రతిగొన్న మోక్షపు తత్వరహస్యము